ం వందే ఇ పరంపరా ప్రయత్నాతమానస్ యోగీ సంశుద్ధి అనేక జన్మ సంసిద్ధ తపోయాతిపరాంగతి ఇది ఎంతవరకు వచ్చే శ్లోకం భాష్యం కూడా అయిపోయిందా భాష్యం చెప్పాలా భాష్యం కూడా అయింది కదా తపస్విభ్యోధి జ్ఞానిభ్యోపి కర్మిభ్యాధో యోగీ తస్మాగీ భవా హే అర్జున యోగీభవ సకటి సలహ శ్రీకృష్ణయొక్క సలహా అంతకుముందు ఆయన చక్కటి హామీ ఇచ్చాడు ఒక్కసారి యోగ మార్గంలోకి వచ్చినట్లయితే దీంట్లో మంగళమే తప్ప నా వినాశము నష్టపోవటం అనేది ఏది ఉండదు నహి కళ్యాణకృత దుర్గతిని తాతగచ్చతి అని పెద్ద హామీ కళ్యాణమును చేయువాడు ఎన్నడూ దుర్గతిని పొందడు అంటే అది సక్రమంగా దొరక్కపోతే తీరా మొదలుపెట్టింది మధ్యలో జారిపోతుందేమో అనో లేకపోతే ఏం అపరాధమో దేవుడు ఏం గోపగిస్తాడో ఏమి హాని జరుగుతుందో అనో ఈ రకంగా భయం ఈ భయస్వభావం అనేది సర్వత్రా ఉంటుంది లేదంటే భయం పెట్టుకునే సందర్భం ఇక్కడ లేదు యోగం విషయంలో యోగము అంటే యోగము ఉన్నదానికి మీరు ఖచ్చితమైన అర్థం ఎప్పటికీ తెలుసు ఉండాలి యోగాసనాలు వేయటం అవన్నీ సాధనాలు మంచిది కానీ యోగ శబ్దానికి ఇక్కడ అర్థం ఏంటంటే కలయి కలుసుకొనుక కలియుట కమ్యూనియన్ అని అంటారు ఐక్యమొగుట ఎవరు ఎవరితో ఐక్యమొగుట జీవుడు ఈశ్వరునితో ఐక్యమొకట అది యోగం అది ఆ యోగాన్ని ఎవడైతే ఆ యోగాన్ని సాధించాలి దట్ ఈస్ ది గోల్డ్ దానికి ఆసనాలు వేయాల్సి వస్తే వేస్తాము భక్తి చేయాల్సి వస్తే భక్తి చేస్తాము లక్ష్యమైతే ది కమ్యూనియన్ విత్ ఈశ్వర దాన్నే ఆ సరిగా అదే లక్ష్యాన్ని ఇంకో భాషలో కూడా చెప్పొచ్చు తనలో స్వత సిద్ధంగా ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకొనిట మనిషి తాను పరిచ్ఛిన్నుడనను అని సర్వము కంటే భిన్నముగా ఉన్నానని అనే ఈ భేద భయం భయంగా జీవిస్తూ ఉంటాడు తర్వాత నేను మనిషి ఏమనుకుంటాడంటే నేను సంసారంలో ఉన్నాను దేవుడు ఎక్కడో నాకు దూరంగా ఉన్నాడు అని భ్రమిస్తూ ఉంటాడు మానవుడు వాస్తవం ఏమంటే మానవుని యొక్క స్వరూపానికి సంసారం ఏనాడు తగులు కొనదు స్వరూపము ఆత్మ చైతన్యము అసంగము ఏనాడు సంసారము ఆత్మస్వరూపంలో ప్రభావాన్ని తీపి ప్రసక్తియే లేదు తర్వాత ఈశ్వరుని యొక్క అభిన్నమైన విడదీయరాని అంశ జీవుడంటే కాబట్టి ఏనాడు జీవుడు ఈశ్వరుని కంటే విడిపోయే ప్రసక్తి లేదు సంసారంలో తగులుకోయే ప్రసక్తి లేదు అయినా అజ్ఞానం చేత తాను ఈశ్వరునించి విడిపోయాను ఈశ్వరునికి దూరం అయ్యాను సంసారంలో పడి కొట్టుమిట్టులాడుతున్నాను అని మనిషి అటువంటి ఒక దుఃఖాన్ని అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ దుఃఖము అజ్ఞాన కల్పితము తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడం చేత వచ్చింది తప్ప మరొకటి కాదు సాధారణంగా దుఃఖం ఎప్పుడూ అలాగే ఉంటుంది మనిషి దుఃఖిస్తున్నాడు అంటే తన స్వరూపం విషయంలో ఒక పొరపాటు చేసి దాన్ని తెలుసుకోవటంలో పొరపాటు చేసి మాత్రమే మనిషి దుఃఖిస్తాడు స్వరూపం విషయంలో సరైన అవగాహన ఉన్నప్పుడు మనిషి దుఃఖించేందుకు అసలు అవకాశమే లేదు ఎనివే సో మనిషి తను తిరిగి తన స్వరూపాన్ని తాను తెలుసుకుని తాను ఈశ్వరుని కంటే భిన్నంగా లేనని తాను ఈశ్వరునిలో విడదీయరాని అంశయ్యి ఉన్నానని తన స్వరూపమే దైవత్వమని తెలుసుకునుట తెలుసుకుని దాన్ని ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకుని తనలో అంతర్నిహితమై ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకుని సంసారబంధము నుండి విముక్తుడగుట ఇది యోగము ఇది లక్ష్యంగా ఉండాలి అంతేకాని కేవల లౌకికులు వలె అర్థకామములు లక్ష్యంగా ఉండటము సాధారణంగా లోకంలో లౌకికులు ఎలా ఉంటారంటే ధనాన్ని క్రోగు చేయటం అదో పని కింద పెట్టుకుంటాం ఈ పోగు చేసిన అనుభవించేది ఉండదు వీడు పెట్టేది ఉండదు పోగు చేస్తూ అలా పోగు ఉండడం అంతే ఏదో తన తరువాతి తరం వాళ్ళకి ఇవ్వాలని ఎంత ఇస్తే ఎంత ఇస్తే తర్వాత తరం వాళ్ళకి ఎంత ఇస్తే ఎంత ఇచ్చినా సరపడదు నా విత్తైన కర్పణీయో మనుష్య మీరు మనిషికి భోజనం పెట్టి చాలా అనిపించగలరు కానీ డబ్బిచ్చి చాలా అనిపించలేరు ఎందుకంటే తల్లిదండ్రులు డబ్బు పోగేసి కొడుకులకు ఆస్తి వాటాను పంచిపెట్టినప్పుడు కోటీశ్వరులు ఆస్తి పంచిపెట్టినప్పుడు మనకి తక్కువ వచ్చిందనే అనుకుంటారు పంచిపెట్టినప్పుడు తక్కువ వచ్చిందనే అనుకుంటారు రూపాయలు ఉన్నవాడు ఆ వెయ్యి రూపాయలు పంచి పెడితే ఎప్పుడూ తక్కువ వచ్చిందనే అనుకుంటారు మీరు పెద్ద పెద్ద కోటేశ్వరలు భారతదేశంలో వాళ్ళు పోయి ముందు కొడుకులకి ఇచ్చిన ఆస్తులు తక్కువయ్యాయని వాళ్ళు దెబ్బలాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఎనీవే ధనాన్ని క్రోగు చేయటం భోగాలను అనుభవించటం ఇవి జీవిత లక్ష్యము అనుకుని లౌకికులు ఆయుధంగా జీవిస్తూ ఉంటారు ఇక మేము దైవ మార్గంలో వెళ్తున్నాము అనుకున్న వాళ్ళు ఆ దేవుణ్ణి ఆరాధించి మం కొంచెం ఎక్కువ ధనాన్ని పురోగ చేయటం దేవుణ్ణి ఆరాధించటానికి ప్రయోజనం ఏమిటంటే ధనాన్ని పురోగ చేయటం అంతే కదా దేవుణ్ణి ఆరాధించింది ఎందుకంటే డబ్బు పోగు చేయడం కోసం దేవుణ్ణి ఆరాధించడం భోగాలను అనుభవించడం కోసం మళ్ళీ అదే అర్థకామాలు లౌకికుడికి ఈ దైవ మార్గంలో సంచరిస్తున్నాను అనుకున్న వాడికి తేడా ఏముంది లౌకికుడు దైవంతో సంబంధం లేకుండా అర్థకామాల వెంట పడుతున్నాడు నిజానికి దైవంతో సంబంధం లేకుండా కేవలం అర్థకామాలని ఒక ఎథికల్ మార్గంలో ఒక న్యాయబద్ధంగా సంపాదించే వాళ్ళు ఒక ఆనిస్కీ ఒకటి ఉంటుంది దేవుడి పేరు చెప్పి డబ్బు దేవుణ్ణి వాడుకునే అర్థకామాల వెంట పరిగెత్తి వాళ్ళు ఆనిస్కీ ఒకప్పుడు ఉండొచ్చు ఒకప్పుడు ఉండకపోవచ్చు కూడా ఏదో మరి అర్థం కాదు కాబట్టి రెండు సందర్భాలలోనూ అది అయోగమే కానీ యోగం కాదు యోగము అంటే సంసారంలో ఎంతవరకు అవసరమో అంతవరకు వ్యవహరిస్తో తన కర్తవ్యాన్ని తాను ఆచరిస్తో అధ్యాత్మ తత్వాన్ని తెలుసుకునే సాధన చేసి తన స్వరూపము దైవత్వము అని ఆవిష్కరించుకుని కృతార్థుడవుట దీనికి యోగము భగవద్గీత యొక్క సందర్భంలో యోగ శబ్దానికి అర్థం అది అంతేకాని యోగము అంటే తెల్లవారుజమునో ఓ పర్టికులర్ డ్రెస్ స్ట్రైపుడ్ సూట్ అనో ఏదో ఉంటుంది అది వేసుకుని జిమ్కి వెళ్ళి యోగా చేసి రాడమో అదే కుక్కపిల్లని తీసుకెళ్లించి కుక్కపిల్ల పక్కన కూర్చోబెట్టి తను యోగా చేయటమో అలా కూడా అర్థం చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ అర్థం యోగం అంటే ఇది నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఇంకోసారి చెప్పాను అటువంటి యోగాన్ని నీవు నీ జీవితంలో సాక్షాత్కరించుకో దానికి దూరం కావద్దు స్మార్ట్ యోగీ భవార్జున జీవితానికి లక్ష్యము యోగము ఉండాలి నా స్వరూపము దైవత్వము దానిని నేను సాక్షాత్కరించుకోవాలి అది జీవిత లక్ష్యం ఆ జీవిత లక్ష్యం పెట్టుకుని నువ్వు ముందుకు అడుగువై నువ్వు ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు అది కళ్యాణము అంటే ఆ కళ్యాణాన్ని కళ్యాణ మార్గాన్ని స్వీకరించిన వాడు నష్టపోవటం అనే ప్రసక్తి ఉండదు అని చాలా విస్తారంగా శ్రీకృష్ణుడు చెప్పి నీవు యోగివి కమ్ము ఆత్మజ్ఞానమును సాధించే సాధకుడవు కమ్ము అని అర్జునునికి సలహా ఇచ్చాడు తస్మాత్ యోగీ భవ అర్జున ఇక్కడ ఎంతసేపు శ్రీకృష్ణుడు అప్పుడెప్పుడో అర్జునుడు అనే ఒక ఆయనకి చెప్పాడని కాకుండా అర్జునుడు సాధకునకు ప్రతీక సింబలైజెస్ ఏ స్పీకర్ స్పీకర్ ఆఫ్ ది ట్రూత్ ఆ సత్యతత్వాన్ని ఆత్మరూపంగా తెలుసుకోటానికి అడుగులు ముందుకు వేసేటువంటి సాధకుడు ఎవడైతే ఉంటాడో వాడికి అర్జునుడు ప్రతీక కాబట్టి హే అర్జున అనే సంబోధనకి నేను మీరు మనందరం కూడా ఆ సంబోధనకి ఫిట్ అవుతాం కాబట్టి తాను అర్జునుని అర్జునుడు కావాలి ప్రతి సాధకుడు తన యందు తాను అర్జునునిగా స్వీకరించి ఆ గీతోపదేశాన్ని అనుభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇది మన కోసం చెప్పిన తస్మాత్ యోగీ భవ అర్జున హే అర్జున నీవు ఆ ఆత్మజ్ఞానమును సాధన చేసే సాధకుడవు కమ్ము అయితే చూడండి లోకంలో మనకి అనేక ప్రసంగాలు వస్తాయి ఉదాహరణకి యోగము అంటే ఆత్మ జ్ఞానము అని కదా కొంతమంది అంటారు ఎవండి మరి భక్తి గొప్పది కదా అన్న మీరు జ్ఞానము జ్ఞానమని ఉడికే దాన్ని చెప్పింది చెప్పి విసిగిస్తున్నారు కదా ఏం భక్తి గొప్పది కదా భక్తి చేస్తే సరిపడదా ఏమిటి జ్ఞానము భక్తి గొప్పదా కదా చెప్పండి అంటే చూడండి భక్తి గొప్పదే ఏం సందేహం కానీ భ ఎవరి భక్తి చేయాలి భక్తి ఆఫ్ హూమ్ ఎవరి భక్తి చేయాలి ఈశ్వరుని యొక్క భక్తి చేయాలి కదా కాబట్టి ఇప్పుడు భక్తిలో లక్ష్యం ఎవరు ఈశ్వరుడు కాబట్టి భక్తి సాధనం అవుతుంది సాధనము భక్తి లక్ష్యము ఈశ్వరుడు కనుక భక్తి గొప్పదా భక్తి ద్వారా చేరుకునే ఈశ్వరుడు గొప్ప ఈశ్వరుడే గొప్ప భక్తి ఉరికే సాధనం ఈశ్వరుడు శ్రేష్ఠము భక్తి కంటే ఆ ఈశ్వరుడు ఆత్మ కంటే అభిన్నంగా ఉన్నాడు ప్రత్యగభిన్న ఈశ్వర ఈశ్వరుడు ఎక్కడో చోట్ల డ్రెస్అప్ అయిపోయి ఎలా కూర్చుని ఉంటాడని మీరు అనుకోద్దు ఈశ్వరుడు ఆయన విష్ణు అంటే సర్వవ్యాపకుడు శివ అంటే మంగళస్వరూపుడు ఆయన ఇప్పుడు నామరూపములు ఉన్నాయి అవి అమంగళములు నామరూపాలు అమంగళం ఎందుకు వినాశి కనుక అది నశించిపోతాయి వాటికి స్థిరమైన సత్త లేదు కాబట్టి నామరూపములు అమంగళము మరి నశించనిది ఏది సద్రూపమైన ఆ సత్త సకల జగద్వ్యాపకమైన ఏ సత్త ద బీయింగ్ అది అది మంగళం ఎందుకంటే అది నశించదు అది శివుడు అంటే అది సర్వ జగత్తుకు అధిష్టానం కాబట్టి అది విష్ణు అని పేరు సో ఆ పరమా ఆ పరమేశ్వరుడు ఆయన్నే భక్తి చేసిది ఆ పరమేశ్వర తత్వాన్ని కదా నువ్వు భర్తీ చేసేది ఆ పరమేశ్వర తత్వము ఆత్మరూపముగా ఉన్నది ప్రత్యేక భిన్న ఆత్మరూపంగా అంటే తన అంతరతమైన ఆత్మస్వరూపంగా పరమేశ్వరుడు ఉన్నాడు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి కాబట్టి భక్తి గొప్పదే కానీ అల్టిమేట్గా భక్తి యొక్క లక్ష్యమేమిటి ఆత్మజ్ఞానం కాబట్టి యోగీ భవార్జున నువ్వు భక్తి చేయి కానీ ఈ భక్తి యోగంలోకి తీసుకుపోవాలా కానీ నేను భక్తి చేస్తున్నాను కాబట్టి నాకు ఈశ్వరుడు ఓ ఇంత మూట డబ్బు మూట ఇవ్వాలి ఇచ్చిన మూటంతా ఏం చేస్తాం ఇచ్చిన మూటతో మనం సాధించిందే ఉంది భోగాలు అనుభవించి రోగాలు తెచ్చుకోవడం తప్ప ఈ మూటతోటి చేసిందే ఉంది టెన్షన్ ఈ మూటతోటి భోగ డబ్బు మూట పోగేయడం కెమాసిటీ వెల్త్ అండ్ దెన్ డబ్బు మో పోగేసిన తర్వాత చేసి ఆ డబ్బుని ఏం చేయాలి మూడు ప్రయా రెండు మూడు ప్రయారిటీస్ ఉంటాయి డబ్బుని మనిషి వినియోగించే మార్గాలు రెండు మూడు నాలుగు ఉంటాయి ఒకటి భోగము రెండు తరువాత తరాల వాళ్ళకి సేవింగ్ పేరుతోటి కొడుకుకి మన వాళ్ళకి అప్పచెప్పడము మూడు తర్వాత అధికారాన్ని సంపాదించడము డబ్బు పారేసి రాజకీయ అధికారాన్ని ఏదో ఒక పదవిని సంపాదించడము నాలుగు ఈ మూడు సమృద్ధిగా చేసేసాక ఈ డబ్బుతోటి కొంత ఛారిటీ అది చేస్తే ఏదో పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో మనం స్వర్గానికి వెళ్ళొచ్చు మరొకటి చెట్టి మరింత డబ్బు వస్తుంది పది రూపాయలు ఛారిటీ చేస్తే వంద రూపాయలు వస్తుంది సో అని ఛారిటీ చేయటము ఇంతే కదా నాలుగే కదా లక్ష్యాలు ఈ నాలుగు లక్ష్యాలు కూడా యోగ మార్గంలో లేవు నాలుగు కూడా యోగ మార్గంలో లేవు కాబట్టి డబ్బు సంపాదించడం తప్పని నా కాదు అది మానవ జీవితానికి అది పరమ లక్ష్యం కాదు కాబట్టి తస్మాత్ యోగీ భవార్జున అయితే కొంతమంది అని నచ్చు ఎవండి తపస్సులు ఉన్నారు లోకంలో చెప్పుకుంటారు ఆయన గొప్ప తపస్సు చేశారని చెప్పుకుంటారు ఒకసారి నేను పాఠం చెప్తున్నాను ఎవరో ఒక ఆయన్ని తీసుకొచ్చారు ఒక శిష్యుడు మహాత్ముని తీసుకొచ్చారు పరిచయం పరిచయం వీరు కూడా సభాముఖంగా నలుగురిని అడ్రస్ చేస్తారు సరే చెప్పండి నలుగురు మాటలు తప్పే ఉంది వారు ఎదో నాకు ఎలా పరిచయం వీరు హిమాలయాల్లో గుహలో రెండు వందల యాభై సంవత్సరాలు తపస్సు చేసి వచ్చారండి అని పరిచయం చేశాను ఆయన చూస్తే వయస్సు డెబ్బై ఏళ్ళ వయసులాగా ఆయన కనపడ్డారు ఇప్పుడు నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి సపోజ్ మీకందరికీ నేను ఇక్కడ అక్కడ తిరుగుతూ ఇక్కడే గిరగిరా తిరుగుతూ మీకు కనపడుతూ ఉన్నాను గనక సరిపడింది నేను సపోజ్ బొంబాయో లేకపోతే ఢిల్లీయో వెళ్ళి నేను హిమాలయాల నుంచి రెండు వందల తపస్సు చేసి వచ్చాను అని చెప్పాను అప్పుడు వాళ్ళు నాకేసేలా చూస్తారు ఈయన్ని చూడ్డానికి అరవై ఏళ్ళ మనుషులా ఉన్నాడు రెండు వందల యాభై ఏళ్ళు తపస్సు చేశాను అంటున్నాడు ఎలాగో హౌ టు అకౌంట్ ఫర్ దిస్ అంతే అప్పుడు నేనేం చెప్పాలి నిజమే అరవై ఏళ్ళ మనుషులా ఉన్నాను అరవయో ఏట గుహలో ప్రవేశించాను తపస్సు కోసం రెండు వందల క్లాక్ ఆగిపోయింది తపస్సు యొక్క ప్రభావం చేత టైం ఇంకా మూవ్ కాలేదు మళ్ళీ వెనక్కి వచ్చాను కాబట్టి మళ్ళీ అరవై ఏళ్ల వాళ్ళగా వచ్చాను And, this is what that gentleman told me. 250 years of clock там before, he be hadn't верED. He had didn't sign It was taken to come before, but, still now after 250 years of tinham time. Right, by going with 2020, he did have done his 2008s, so just think it would be 216. Really, that isn't what I'd like right now. Right. We were starting Hasta this current clock. We're starting the clock. నామనే ఎంతకాలం నుంచి ఆగిపోయిందని చెప్పారు తిరుగుతోందంటే దానికి ఏదో వ్యవస్థ ఉంటుంది కానీ ఆగిపోయిందానికి వ్యవస్థే ఉంది నిన్న ఆగిపోయిందని నేను చెప్పాను అయితే లాస్ట్ ఇయర్ ఆగిపోయిందని నేను చెప్పినా మీరు నమ్మడం తప్ప మీరు ఇంకేం చేయగలుగుతారు వాట్ ఆర్ యూ గోవింకుడు కాబట్టి ఈ తపస్సు చేశామని ఇంకొక ఆయన చెప్పారు నేను శివలింగాన్ని నాలుగు అడ్డంగా పెట్టి ఆ వెనక్కాలు పెట్టి తపస్సు చేశాను ఆరు మాసాలని చెప్పారు శివలింగం నోట్లోనే ఆరు మాసాలు ఉండిపోయింది నోట్లోనే ఉండిపోయింది ఆరు మాసాలు అంటే రేపు అలా ఎందుకండి అది బయటపెట్టి అభిషేకాలు అవి చేస్తారు కానీ నోట్లో పెట్టేసల్లా ఫిక్స్ చేసేలా ఎక్కడ ఉండదు కాబట్టి లోకంలో తపస్సు అంటే అదొక దృష్టికోణం ఉన్నది పీపుల్ హ్యావ్ సమ్ నోషన్ తపస్సు అంటే ఆ పదానికి ఏదో కొంత నోషన్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ నోషన్స్ పెద్ద వాల్యూబుల్ నోషన్స్ కావాలి కాదు మరి యథార్థమైన తపస్సు ఉండాలి ఇది ఉంది యథార్థమైన తపస్సు ఉంది తపస్సుని శ్రీకృష్ణుడు పదిహేడో అధ్యాయంలో సాత్వికము రాజసము తామసము అని మూడు రకాలుగా విభాగం చేశాడు మీకు తెలుసు కథల్లో మీరు చదువుతారు రావణాసురుడు తపస్సు చేశాడు హిరణ్య తపస్సు చేశాడు సో అలాగే ఇంకొకడెవడో తపస్సు చేశాడు రకరకాల తపస్సులు చేశాడు ఇప్పుడు ఒకడు తపస్సు చేశాడు వాడు తలకాయి కోసేసే తన శరీరంలో మాంసాన్ని కోసి హోమం చేసేవాడు వృకాసురుడని భాగవతంలో వస్తుంది ఆఖరికి ఎప్పటికీ దేవుడు కనపడకపోతే తలకాయ కోసి హోమం చేసేద్దాం ఇంకా తలకాయ కోసేం హోమం చేస్తాడు అంటే ఆ తలకాయని అలా హోమగుండం వేసి కట్ చేసేస్తే అది వెళ్ళిపోయి దాంట్లో పడిపోతుందనమాట ముందే మంత్రం చెప్పేస్తాడు కట్ చేసేస్తాడు అలాగేదో చేసి ఉండాలి ఇప్పుడు ఇంతట్లోకి దేవుడు కనపడతాడు ఇంకో ఇటువంటి తపస్సు చూసారా అంటే శరీరాన్ని ఒక పద్ధతి దాటి విపరీతంగా దాన్ని కష్టపెట్టేసి అలాగంటే తపస్సు హింస తనకి తానే హింసించేసుకోవటం ఏదో ఇప్పుడు ఆధునిక కాలంలో నిప్పుల్లో నడిచేయడం నిప్పుల్లో నడిస్తే కాళ్ళు కాలిపోతాయి కాలిపోతే అది దానికి కాళ్ళు కాలకుండా ముందైనా వ్యవస్థ చేసుకుని ఉండాలి ఏదో రకంగా లేకపోతే కాళ్ళు కాలితే ఏదో ఆ ఏదో ఏదో ఏడవాలి ఈ రకంగా ఈ దేహానికి హింస తపస్సు తామస తపస్సు ఉంటారు రాజస్వ తపస్సు అంటే కేవలము హిరణ్యకషపుని వలె లేక రావణాసురుని వలె భోగాలను అపేక్షించి చేసే తపస్సుని రాజస్వ తపస్సు ఉంటాయి సాత్విక తపస్సు అంటే సో శ్రవణమలన నిధిధ్యాసనములు కూడా తపస్సు కిందకు బుద్ధికి పని తప ఆలోచన బుద్ధికి పని చెప్పే విధంగా అధ్యయనం చేసి మననం చేసి ధ్యానం ద్వారా ఆ తత్వాన్ని తెలుసుకోవటం ఇది సాత్వికమైన తపస్సు ఈ సాత్విక తపస్సు యొక్క లక్ష్యమేమిటి అంతఃకరణ సిద్ధి శుద్ధమైన అంతఃకరణంలో ఆత్మస్వరూపము పూర్ణము అదే ఈశ్వరుడు అని ఆవిష్కారమవుతా జ్ఞానము ఉదయించుట ఆత్మసాక్షాత్కారము ఇది సాత్విక తపస్సు యొక్క ఫలం కాబట్టి తపస్సు సాధనం ఈ సాధనం ద్వారా సాత్విక తపస్సు రాజసము తామసము అవి సంసార బంధములే తప్ప వాటి వల్ల ఏమీ ఉపకారం లేదు సో ఈ సాత్వికమైన తపస్సు ద్వారా అంతఃకరణ శుద్ధి చేసుకుని నీవు ఏది పొందదలుచుకున్నావో పరమ లక్ష్యము అదే యోగము కాబట్టి తపశ్శబ్దానికి సాత్వికమైన అర్థం చెప్పిన సందర్భంలో కూడా తపస్సు కంటే యోగము శ్రేష్టము తపస్సు సాధనము యోగము పరమ లక్ష్యమది అలాగ అలా చెప్పినప్పుడు ఇక రాజస తామస తపస్సులు అవి సుతరాము అయోగ్యములని వాటినంట మనం పడమే రాదని వేరే చెప్పాలా తర్వాత నేను ఎంత తపస్సు చేశానో అంత తపస్సు చేశానని ఊళ్ళో వాళ్ళని మెప్పిస్తే ఏమొస్తుందండి ఈ జనాల్ని మెప్పించడం ఉన్నది సరే ఇది దేర్ ఇస్ నథింగ్ స్పిరిచువల్ అబౌట్ ఇట్ దాంట్లో స్పిరిచువాలిటీ అనేది ఏమీ లేదు జనాల్ని మెప్పించే ప్రయత్నం చేయటం అంత పొరపాటు అయితే ఇంకొక లేదు అది అజ్ఞానముకు తప్ప కాబట్టి తపస్సు జ్యోధికో యోగి తపస్సు చేసేవారి కంటే కూడా ఆ తపస్సు సాత్వికమైతే దానివల్ల లభించే ఫలము యోగము గనుక కాబట్టి తపస్సు కంటే యోగము గొప్పదని తెలుసుకో అని అంటాడు శ్రీకృష్ణుడు అర్థం ఏమిటంటే ఇహపరము సుకామనలకై కష్టపడువాడు ఓ మహాత్ముడు నిర్వచనం ఇహంలో ఏవో భోగాల్ని పొందడానికి పరం స్వర్గాది లోకాల్లో ఏవో భోగాల్ని పొందడానికి కష్టపడతాడు ఉపవాసం చేస్తాడు చలికాలంలో చన్నీళ్లు స్నానం చేస్తాడు వేసంకాలంలో ఎండలో నిలబడి జపం ఏదో చేస్తాడు ఈ విధంగా కష్టపడ్డం పేరు తపస్సు ఇహపర సుఖములకై కష్టపడువాడు తపస్వి వాడికంటే ఆత్మజ్ఞానమును పరమలక్ష్యముగా పెట్టుకున్నాను సాధకుడు ఏనాడైనా సుపీరియరే దాంట్లో ఏం సందేహం లేదు తపస్వి భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక జ్ఞానులు ఇక్కడ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము కాదు ఎందుకంటే యోగము అంటే ఆత్మజ్ఞానం కాబట్టి జ్ఞానము అంటే వరల్డ్ నాలెడ్జ్ వరల్డ్ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే అది సపోజ్ ఏదైనా ఎంఏ చేశారనుకోండి లేకపోతే పిహెచ్డీ చేశారనుకోండి లేకపోతే మహాపండితుడు లోకంలో పేరు తెచ్చుకున్నారనుకోండి ఏమవుతుంది మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అందరూ మంచిగా చెప్పుకుంటూ ఉంటే మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది బాగుంటుంది ఒక నైస్ ఫీలింగ్ ఉంటుంది కానీ ఆ ఫీలింగ్లోనే అహంకారం పెరిగి వీడు పతనం ఎప్పుడూ అవకాశం అలా పొంచి ఉండనే ఉంటుంది నేను ఒక పండితుడిని చూసా పండితుడు కవిత్వము తెలుగు సాహిత్యము ఎంతో సంస్కృతము కూడా పర్వాలేదు సో సంస్కృతం చదువుకున్న వాళ్ళు తల పంకించి పర్వాలేదు అన్నాడంటే వాడు ఎవడో కొంత స్థఫనయి ఉంటాడు అయితే వీళ్ళు గమ్మున అంత గమ్ముని తేలిగ్గా తల పంకించడం సో ఈజ్ అగ్గుస్ కాలేదు కానీ నేను చూసినప్పుడు అనుకున్నాను ఎందుకబ్బా ఈయనకి ఇంత అహంకారం ఉంది ఏమిటి అని నేను ఆశ్చర్యపోయాను ఆ అహంకారం ఎలా ఉందంటే అది బాగా థిక్ సెంటు రాసకొస్తున్న వాడు పక్కన నిలబడితే ముక్కు పుటములు అదిరిపోయిట్లా సెంటు వాసన వస్తున్న అలా ఉంది ఆ అహంకారం The atmosphere is thick with that arrogance Why is this anτοis thing? Some people can talk well cómo how are we making such anurob Yours These people are leaving us for a moment How no one at first Sua Tanitika was simply in worship you never see it etc. You cannot live to us totally see the night wh Where so you are in worship You lay in worship with all Jesus What are you thinking about it? Ourplets would diss employers ఆయనకి ఎంత అపకీర్తి రావాలో అంత అకీర్తి వచ్చింది కాబట్టి లోకంలో ఈ పాండిత్యం వల్ల అదేదో గొప్ప అని అనుకోవడానికి వీల్లేదు తర్వాత ఇంకొకటి ఈ పాండిత్యం అనేది ఎలా ఉంటుందో తెలుసు అండి మీరు ఎంత శాస్త్రాలు జరిగినా పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఆ న్యూరాన్స్ ఫైర్ చేయటం మానేస్తే వీడు మర్చిపోతాడు అంటారు మర్చిపోతాడు ఓ మహావేద పండితులు ఒక ఆయన వేదమంత్రాలని అలాగ నీటి ప్రవాహం కింద చెప్పేసి భాష్యపాఠం చెప్పేస్తుండేవారు అర్థం అది చెప్పేస్తూ ఉండేవారు పెద్దవారు అయిపోయారు డెబ్బై ఏళ్ళు వచ్చేసారు వచ్చేసిన తర్వాత మంత్రం చెప్పి అర్థం చెప్పాక ఓ ఓ పదానికి ఓ ఎక్స్ప్రెషన్కి అర్థం చెప్పాక మళ్ళీ మంత్రంలో తరువాతి ముక్క అందుకున్న అర్థం చెప్పాలి కదా ఈ అర్థం చెప్పేటికి ఆ మంత్రం మర్చిపోయేవాడే మంత్రం చెప్తే అర్థం మర్చిపోయేవాడు అర్థం చెప్తే మంత్రం మర్చిపోయేవాడు ఎందుకంటే మరుపు వచ్చేస్తుంది అప్పుడు ఆయన అర్థం ఎలా చెప్పేవారు అంటే పక్కన మంత్రం కోసం ఒకని కూర్చోబెట్టుకుని అరే నేను మంత్రం ఆ మర్చిపోయినప్పుడల్లా నాకు అందిస్తూ ఉండు అని పక్కన ఒక మంత్రం గట్టిగా వచ్చిన వాడిని ఆ న్యూరాన్స్ కూడా ఒక ఏజ్ వచ్చాక ఫైర్ చేయడం మానేస్తాయి ఇప్పుడు యంగ్గా ఉన్నప్పుడు పరుగులు తీసేవాళ్ళం ఇప్పుడు పరిగెత్తగలవా పరిగెత్తలేదు దానికోసం అయ్యో నేను పరిగెత్తలేకపోతున్నాను అని దుఃఖిస్తే ఏమన్నమాటది యు హక్సెప్ట్ ఇట్ స్వీకరించాలి కానీ దాన్ని ప్రొటెస్ట్ చేసి దుఃఖిస్తే ఉపయోగం లేదు అలాగే ఈ న్యూరాన్స్ ఫైర్ చేయడం మానేస్తాయి అది మనం తెలుసుకుని ఉండడం మంచిది ముఖ్యంగా సామాన్యులు తెలుసుకోకపోయినా పర్వాలేదు పండితులు తప్పకుండా తెలుసుకోవాలి న్యూరాన్స్ పనిచేయడం మానేస్తాయి నేను మరిచిపోతాను అని తెలుసుకోవడం మంచిది మరుపు అన్నది ప్రాణి సహజం కాబట్టి పాండిత్యము ఎవరిని మోక్షం వైపు తీసుకెళ్ళదు పాండిత్యం మంచిది దానికి ఒక స్థానం ఉన్నది కాబట్టి ఈ లౌకికమైన విద్యలు శాస్త్రాలు కర్కశాస్త్రం వ్యాకరణ శాస్త్రం ఆయన వ్యాకరణ శాస్త్రం తొంభై కూడా ఇంకా వ్యాకరణ శాస్త్రం చదువుతుంటే ఒక ఆయన శంకర భగవత్పాదులు ఏమన్నాడు నువ్వు ఇంకెంతకాలం చదువుతావా ఏడాదో రెండేళ్ళు తర్వాత సూత్రాలన్నీ మరిచిపోతావు సూ ఆ వ్యాకరణం వాడికి సూత్రాలు మరిచిపోతే చాలా దుఃఖం కలుగుతుంది అయ్యో సూత్రం రావట్లేదు అని దుఃఖం కలుగుతుంది అసలు రూపం కనపడిన వెంటనే సూత్రం వాడికి బుద్ధికి తట్టాలి ఎదరోడు అడిగాడు మానేడు అది వేరే సంగతి ఆ రూపం చూసిన వెంటనే సూత్రం గుర్తుకు రావాలి రూపం కనపడి సూత్రం గుర్తుకు రాకపోతే వీడిని ఏదో దుఃఖపడిపోతాయి అది వ్యాకరణ సంస్కారం వల్ల ఉంటుంది ఆ సంస్కారం మరి ఉన్న వాళ్ళకి తెలుస్తున్నారు సో పర్ కొంత డబ్బు పోయిందన్నా పర్వాలేదు కానీ సూత్రం గుర్తుకు రాలేదంటే మటుకు చాలా కష్టపడిపోతాడు మనుషుడు కానీ మనుషుడు రికన్సల్ట్ ది ఫ్యాక్ట్ అదే శంకరులు అన్నారు భజ గోవిందం నహి నహి రక్షపి మూఢమ దుక్రోకరమే ఆ ఈశ్వరుణ్ణి స్మరించి ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవాతార్థుడు అవుతావు వ్యాకరణం నువ్వు ఎంత వల్లించినా మరిచిపోయి దుష్మా అని అంటాడు కాబట్టి పాండిత్యము ఉన్నది దానికి విలువ ఉన్నది వ్యాకరణాన్ని నిరాకరించటం ముందు నా తాత్పర్యం కాదు వ్యాకరణం మోక్షాన్ని వదని తెలుసుకోవాలి నేను వ్యాకరణాన్ని ప్రేమిస్తాను సంస్కృత భాష తెలియాలంటే వ్యాకరణం తెలియాలి ఒక సాధనంగా ఒక పనిముట్టుగా దాన్ని మనం స్వీకరించటంలో తప్పు లేకపోవడమే కాదు స్వీకరించి తీరాలి కానీ అది మోక్ష మార్గం కాదు వ్యాకరణం చదువుకుంటే మోక్షం వస్తుందనో తర్కం చదువుకుంటే మోక్షం వస్తుందనో లేకపోతే పిహెచ్డి ఫిజిక్స్లో పిహెచ్డీ చేస్తే మోక్షం వస్తుందనో అలా అనుకోవద్దు నాకెప్పటికీ ఆశ్చర్యాన్ని నాకు ఎప్పుడు నేను అలా విడ్డూర అబ్బురు పడుతూ ఉంటాను అదేంటంటే నేను ఐన్స్టైన్ జీవిత చరిత్ర జరిగాను మనకు ఐన్స్టైన్ అనగానే అనిపిస్తుంది ఎంతో ఒక ప్రశంసా బుద్ధి అబ్బా ఎంత మహానుభావుడు రా అంతటి మహాత్ముడు అని అనిపిస్తుంది ఉచిస్తూ ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు నిజానికి ఆయనకు అరడడం నోబెల్ ప్రైజ్లు ఇవ్వాలి కానీ ఒకే సబ్జెక్టులో ఒకే మనిషికి ఒక అంటే ఎక్కువ ఇవ్వకూడదని వాళ్ళకు రూల్ ఉంది అందుకోసం ఒక్కసారి ఇచ్చారు అది కూడా రిలిటివిటీకి ఇవ్వలేదు సీరియస్ రిలిటివిటీకి ఇవ్వలేదు ఈక్వల్ టు అన్సీస్కర్కి ఇవ్వలేదు ఫోటో ఎలక్ట్రిక్ అఫెక్ట్కి ఇచ్చారు ఈక్వల్ టైమ్ సూస్క్వేర్ ఆయన కనిపెట్టి నాటికి అప్పటికే ఇంకో నోబుల్ ప్రైజ్ ఇచ్చేసారు ఇంక రెండు రోజు ఇవ్వడానికి అవకాశం లేకపోతే మాట్లాడుకుంటుంది ఆయన జర్మనీలో హిట్లర్ పరిపాలన వచ్చేప్పటికీ ఆ ప్రెషర్ తట్టుకోదైతే జర్మనీ వదిలిపెట్టి ఆస్ట్రియాకి ఆస్ట్రియా కూడా హిట్లర్ అధీనంలోకి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి డెన్మార్క్కి పారిపోయి రహస్యంగాను డెన్మార్క్ నుంచి అమెరికా వచ్చేసి ఫ్రెండ్స్ సెటిల్ అయ్యారు ఫ్రెండ్స్ రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత ఆయనకి ఎమరటర్స్ ప్రొఫెసర్ ఇచ్చారు ఓసారి ఓ రిసెర్చ్ స్కాలర్ని తీసుకుందామని ఈ విద్యార్థిని రిసెర్చ్ స్కాలర్ కింద తీసుకుందాం అనుకుంటున్నాను శాంక్షన్ చేస్తున్నాను అని ఒక లెటర్ ఆయన అప్లికేషన్ ఫారం సంతకం చేసి రికమెండ్ చేస్తే వైస్ ఛాన్సలర్ దాన్ని విజిక్ట్ చేశారు అప్పుడు ఆయన అనుకున్నారు నేను నోబుల్ ఆ రెట్ని కానీ రిటైర్ అయిపోయాను ఇప్పుడు అధికారంలోకి మరొకళ్ళు వచ్చారు నా మాట చెల్లుబాటు కావటం అని ఆ విద్యార్థితోటి నేను నీకు హెల్ప్ చేయలేనమ్మా నేను నీకు రికమెండేషన్లోట ప్రార్థిస్తానో అలా నా ప్రొఫెసర్ గారి దగ్గర వెళ్ళు అక్కడ చేసుకో పిహెచ్నే ఎక్కడికో పంపించాడు అప్పుడు ఆయన బాధపడతాడు అయ్యో నా పరిస్థితి ఎలా కదా ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ అకాడమిక్ క్య ఇయర్ అయిన తర్వాత సీనియర్ ప్రొఫెసర్స్కి ఒక డిన్నర్ ఏదో ఇచ్చాడు ఆ డిన్నర్కి ఈయన వెళ్ళలేదు ప్రొటెస్ట్ అనమాట సో ఐన్స్టైన్ హ్యాస్ టు డూ సచ్ థింగ్స్ ఆయన ఇలాంటివి చేయాల్సి వచ్చిందంటే అర్థం ఏంటి దాన్ని బట్టి ఏం తెలిసింది మీకు ఫిజిక్స్లో పిహెచ్డి వచ్చినా సంసారం అలాగే ఉంటుంది పోదు ఇంకా ఐన్స్టైన్ కంటే గొప్ప దృష్టాంతం మీరు ఇవ్వలేరు ఆయనకే సంసారం తప్పలేదు ఈ రకమైన రాగద్వేషాలు తప్పలేదు అంటే ఇంకా మనం ఎంతటి వాళ్ళం కాబట్టి శాస్త్ర పాండిత్యం కానీ ఈ లౌకిక విద్యల యొక్క పాండిత్యం వల్ల కానీ నేను కృతార్థం అవుతాను అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ఒకటి లేదు వాటి వల్ల లాభం ఏమిటి ఇంకా నేను చెప్పాను కీర్తి ప్రతిష్టలు వస్తాయి కానీ అహంకరించే ప్రమాదము ఉంటుంది ఒకటి రెండు డబ్బు బాగా వస్తుంది విద్వాంసు ధనం వస్తుంది అయితే ఈ ధనంలో ప్రమాదం ఒకటి ఏంటంటే అహంకరిస్తే ప్రమాదం తర్వాత ధనము అధికంగా గలవాడు భోగాలకి బానిసేపడు ఇది ఒక మానవులందరూ తప్పనిసరిగా ఎదుర్కొని ఫేస్ చేయాల్సినటువంటి ఒక డైలమా ఈ డైలమా దీనికి గృహస్థులు సన్యాసులోనే తేడా ఏమీ లేదు అందరికీ ఉంది డైలమా అదేమిటంటే భోగాలు అనుభవించి కొలది శరీరం రోగాలకి నిలయంగా తయారవుతుంది తర్వాత దేహము చాలా సుకుమారంగా అయిపోతుంది అది మనం దాన్ని గారా గారాబని చేసి చేసి చేసి పెడతాము అది మల్లె పువ్వులాగా దాన్ని తయారు చేసి పెంచుకు వస్తాము అది చాలా సుకుమారంగా తయారవుతుంది దేహము ఎంత సుకుమారమైపోతే పెద్ద వయస్సులో అంత అధికమైన దుఃఖాన్ని మానవుడు అనుభవించక తప్పదు దీనికి ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు దేహము కొంచెం కాయ కాయ చేసిన శరీరం అంటారు చూడండి కాయ చేసి శారీరక భోగాలు తక్కువ అనుభవించిన వాడు వాడు ఎప్పటికీ అదృష్టం వాడు పుణ్యాత్ స్థాయి కష్టం చేసి కష్టపడి దేహం కొంచెం దృఢంగా ఉన్నవాడు ఎప్పటికీ పుణ్యతడే ఎందుకంటే వాడు జీవించినంతకాలం క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది దేహాన్ని భోగాలతోటి దాన్ని అలా మప్పి గారాబం చేసి చేసి చేసి ఉన్నవాడు ఆ దేహము అనేక రోగాలకి నిలయమైపోతుంది ఎందుకండి ఒక బీపీ లాంటి రోగం ఒకటి వచ్చిందంటే చాలు అందుకే మీకు దృష్టాంతం చెప్తున్నా అందరికీ ఉన్న ధైలం మనం ఇంకొక మెడికల్ ఫైల్ ఒకటి పెట్టుకున్న డాక్టర్లు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండడమే మన పని ఇంకా దేవాలయానికి వెళ్ళకెళ్ళదు ఎక్కడికి వెళ్ళకల్లేదు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం మెడికల్ ఫైల్ పెట్టుకుంటూ ఉన్నాం దాన్ని చూసుకుంటూ ఉన్నాం బయలు చేయగినట్టుగానో లేకపోతే గీత ఈ ట్యాబ్లెట్ అప్పుడు వేసుకున్నాం ఈ కొత్త టాబ్లెట్లు వచ్చి ఇంకా అదే పని ఇట్ హీస్ కాట్ ఇన్ దట్ వెబ్ ఇది డైలమా ఈ డైలమాకి ఎవడో ఎక్సెప్షన్ కాదు పెద్ద పెద్ద సన్యాసులు కూడా దే ఆర్ కాట్ ఇన్ దిస్ లెబ్ ఇంకా గృహస్థుల గురించి చెప్పిదే ఉంది సన్యాసులే అలా ఉన్నారంటే కాబట్టి ధనాన్ని సంపాదించడానికి జ్ఞానం ఉపయోగపడింది అంటే అది ఏం ప్రయోజనం అది అది పెద్ద ప్రయోజనం దానివల్ల లాభమా నష్టమా చెప్పడం కష్టం కాబట్టి జ్ఞాని భోపి మతోధిక పెద్ద పాండిత్యం ఉన్నవాడు కాకపోవచ్చును వేమన ఉన్నాడు ఏం పండితుడైనా ఆయన తర్కం చదివిడా వ్యాకరణం చదివిడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వేమన అనే పదానికి నువ్వు డెరివేషన్ చెప్పమంటే కూడా చెప్పలేడా ఏం పండితుడైనా కానీ ఏ పండితులకు కూడా తెలియని పరమ సత్యాలని అలా అలవోక పదాలతో ఆ రోడ్డు మీద మాట్లాడుకుని వాళ్ళు చెప్పే భాషలో చెప్పారు చిత్తశుద్ధి లేని శివ పూజ పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలగా విశ్వదాభిరామ వినుద విమ ఇంకొకటి కూడా ఉంది అది దేహశుద్ధి లేని ఆచారమదీయేలా వీడు సరిగ్గా స్నానం చేయకుండా ఇంకా ఒళ్ళంతా మురికి పోలేదు హడావిడారిడిగా రెండు చెంబులు నీళ్ళు మీద పోసేసుకుని ఓ మడిబట్ట కట్టుకుని కూర్చున్నాడు ఇంకా చెమట కంపు కూడా వదలలేదు నేను మడి నన్ను ఎవరు ముట్టుకోవద్దు అంటాడు ఏం ఆచారం ఏం ఆచారం దేహానికి శుద్ధి లేకపోయిన తర్వాత హైజీన్ లేకపోయిన తర్వాత ఆచారం ఏంటి ఏం ఆచారం అది భాండ శుద్ధి లేని పాకమేల సో పరవాండం తయారు చేసుకున్నాము పాయసం తయారు చేసుకున్నామని గిన్నెలో బియ్యం పోసి పాలు ఆ గిన్నె మురికి గిన్నెలో బియ్యము పాలు పోసి పాయసం చేస్తే ఏమన్నమాట అది చిత్తశుద్ధి లేని శివ పూజలేలగా చెప్పల్లో కామక్రోధాలు అసూయ అహంకారం ఇవన్నీ పెట్టుకుని కాలుష్యంగా పెట్టుకుని శివ పూజ చేస్తే ఏమైనట్టు సో శరీరంలో అనేక రకాల రోగాలుండి పైన ఊరికే ఖరీదైన సఫారీ సూట్ వేస్తే ఏమైనట్టు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ సొక్క ఉప్పని అంటాడు ఏ ఈ సఫారీ సూట్ని నన్ను ఏమైనా రెస్పెక్ట్ ఇస్తాడా ఉప్పు ఉప్పు పక్కన పెట్టాలి అప్పుడు ఆయన ఏదో స్టేటోస్కోప్ పరీక్ష చేస్తాడు లేకపోతే ఏదో గమ్మ ఏదో ఉంటుంది అది ఇలా పట్టించి దానికి ఏదో పెడతాడు క్లిప్ ఏదో పెడతాడు పెట్టా గ్రాఫ్ తీసి దీ దగ్గర భద్రంగా పెట్టుకుంటాడు ఇంకా బతుకున్నంతకాలం ఈ గ్రాఫ్ పట్టు కూర్చోవాలి కాబట్టి ది పాయింట్ ఈజ్ పాండిత్యం కాదు ప్రధానం తత్వాన్ని ఆవిష్కరించుకోవాలి ప్రిసెప్ట్ కాదు ప్రాక్టీస్ ఎన్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ టు ఎ టర్న్ ఆఫ్ ప్రిసెప్ట్ అని ఓ సామెతవుతుంది కాబట్టి పండితులకంటే ఆత్మజ్ఞానం గలవాడే గొప్ప జ్ఞానిభ్యోపి మతోధిక అంటే భగవాన్ నవ మహర్షి ఏం పండితుడైనా తర్వాత నిసర్గదత్త మహారాజ్ ఏం పండితుడు ఆధునిక కాలంలో మీకు దృష్టాంతాన్ని చెప్తున్నా వేమన ఏచి ఏం పండితుడైనా కనుక స్వచ్ఛమైన హృదయము కలిగిన ఒక అమాయకుడైన మనిషి ఉంటాడు స్వచ్ఛమైన హృదయం కలిగిన అమాయకుడైన మనిషి వాడి హృదయము అది ఈశ్వరుని యొక్క దేవాలయంతో సమానం వాడి పక్కనే పండితుడు ఉండొచ్చు రాగద్వేషాలతో ఏం లాభం కాబట్టి పాండిత్యం అవసరము దేని స్థానం దానికి ఉంటుంది కానీ ఆత్మసాక్షాత్కారానికి పనికిరాని పాండిత్యం కూడా వ్యర్థమే కాబట్టి హే నువ్వు గొప్ప తపస్యాలవి కావాలని కాకపోయినా పర్వాలేదు గొప్ప పండితుడు కాకపోయినా పర్వాలేదు కర్మిభ్యశ్చాతికో యోగి చూడండి కర్మి అని ఒకటి ఉంటాడు కర్మ నిత్యకర్మని చేసేవాడు వేరు కర్మి వేరు నిత్యకర్మని చేసేవాడు ఇప్పుడు మీరు ఏదైనా మొక్క ఎవరైనా మొక్క ఇచ్చారనుకోండి ఈ మొక్క మీ దట్లో పాతుకోండి బాగుంటుందని అప్పుడు మీరు వెనకాల కరెట్లోకి వెళ్ళి అక్కడ పొయ్యి తీసా మొక్క పాతారనుకోండి దానికీ ఒక పాతి ఎకరాల్లో వ్యవసాయం చేసేవాడికి తేడా లేదు ఏదో ఆ సందర్భాన్ని బట్టు మొక్కపాతే ఇంకొకడు వాడి జీవితమే వ్యవసాయం అంత తేడా ఉంటుంది నిత్యకర్మను అనుష్ఠించేవాడికి కర్మఠుడికి అంత తేడా ఉంటుంది అంటే కర్మణ మోక్ష ఈ కర్మ ఇటు ఒక దృష్టికోణాన్ని నిర్మాణం చేస్తుంది ఏమనంటే కర్మ వల్లనే మోక్షం వస్తుంది అని ఒక అభిప్రాయం విచ్ ఈస్ రాంగ్ కర్మ వల్ల మోక్షం రాదు కర్మనా బధ్యతే జంతువు నెంబర్ టూ కర్మ ఈ జ్ఞానము ఈ భక్తి ఇవన్నీ ఉన్నాయే ఈ యోగము ఇవన్నీ కూడా వేస్తూ కర్మలు చాలా అవసరము అనే ఒక అభిప్రాయం కలుగుతుంది కర్మ కర్మవాది ఎలా ఉంటాడంటే జ్ఞానశత్రువుగా ఉంటాడు జనరల్గా నేను జనరల్గా చెప్తున్నా ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నిటికీ కూడా కర్మవాది జ్ఞానశత్రువుగా ఉంటాడు వాడు జ్ఞానానికి ఇష్టపడతాడు జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటాడు కర్మవాది అంచేతనే మీరు సీరియస్గా కర్మ చేసుకునే లక్షణం గల వాడి దగ్గరికి వెళ్ళి ఎలా ఆయన్ని మంత్రాలు చదువుతున్నావు కదా మంత్రానికి అర్థం చెప్పంటే హుంకరిస్తారు మేల పడి ఎందుకంటే దట్ ఈస్ వన్ ఏరియా ఉచ్ హీ డజంట్ లైక్ ఈ అర్థం చెప్పడం అనే అర్థం చెప్పను లేకపోతే మనస్సు ఏకాగ్రం చేయను లేకపోతే అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేయను ఈ మాటలు మీకు కర్మవాటి దగ్గర పనికిరావు కర్మవాది ఆ కర్మతోటి అలాగంటే అలాగంటే ఒక యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది వెరీ అన్ఫార్చునేట్ యాటిట్యూడ్